praise the lord and their brothers and sisters kallu musukunte oka chinna prarthana chestunnam opening prayer parishuddida maha ganura sarva shakti mantrada sarvo annatuda agni jwalalavanti kannulu kaligina yesaya ee saandrakala samayamandu prabha nandi mem ee reetiga koodukontaku meer ichcheyinchina prabha meeku vandanal chelistunnam mee ikka nandi ee ka siddha paatnu korake meeku vandanal chelistunnam prabha pratyeka abedham dinnaadpinchandi alsi poyina variki prabha nandi meeru విశ్రాంతిని దయచేయ దేవుడు నా తండ్రి ప్రభ ప్రతి విధమైన వస్తుతులలో ప్రభ మక్తోడుగా ఉన్న దేవుడో అన్ని కాలముల ఎందు అన్ని స్థలముల ఎందు ఏకరీతిగా ఉండి ప్రభ ప్రతి బిడ్డ ప్రార్థనను ఆలకించి దేవుడో ప్రతి ప్రార్థనకు చెవియొగ్గు దేవుడు నీకు వదనాలు చేస్తున్నాం జీవం గలిన ప్రభ నీకు జీవోపం మాటలు వినిటకు ప్రభ మా యొక్క హృదయను సిద్ధపరచండి ఆటంక పరుస్తున్న ప్రతి విద్య మీద అంధకారం చీకటి శక్తులని ఏసు శక్తిగా నామ్లో కాల్చి వేస్తున్నాను దురాత్మ సమూహమా ఏసు నామ్లో కాలిపో హాలూ దేవన తండ్రి ఏ ఒక్క సాయంత్ర కాల సమయం ఉంది ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోనండి ప్రయాణంలో ఉన్న ప్రతి బిడని ప్రభాని మీరు తోడు కనరండి నాయన నా తండ్రి సిద్ధపైన నతని మనస్సుతో ప్రభ మేము నీకు సన్నిధిలో చేరి ఉంటకు ప్రభ కృప చూపించినందుకు వందనాలు తెలిస్తున్నాం ప్రభ ఏమి ఇచ్చి మేము మీరు తీర్చుకోవడం లేనన్నా ఎందుకంటే మీరు చేసిన మేలులు మీరు చేసినటువంటి కృపకార్యములు ప్రభ ఎన్నో నతని వర్ణింపజాలని తండ్రి ప్రభ నతని నమ్మకమైన దేవుడో ప్రభ మేమే అప్పనమ్మకంతో న తండ్రి సన్నిధిని వదిలివేస్తున్నాం కానీ మమ్మల్ని వీడవని దేవుడో వీడని దేవుడో ప్రభ ఎన్నడికి ఎడబ్బాయిని దేవుడో నీకు వందనాలు తెలిస్తున్నాం నీకే వందనాలు వందనాలు వందనాలు ప్రభ నా తండ్రిని సమీపించడానే తేజస్లో నివసించే నా ఏసయ్య మా మధ్యకు మీరు వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ కార్యములు మా యొక్క జీవితాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు చేసిన ప్రతి మేలుకై ప్రభా మీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ఈ దినమంతా కూడా ప్రభాన తండ్రి నీ యొక్క కృపలు మమ్మల్ని భద్రపరిచినావు బలపరిచినావు ప్రభాన తండ్రి సంపూర్ణ నింపిన ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించినావు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నీ యొక్క కృపగల కార్యములను కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభ మా విమోచకుడ పరిశుద్ధిడా పరిశుద్ధిడా పరిశుద్ధుడ వేవేల దూతల చేత నిత్యం పొగడబడుచినటువంటి నా తండ్రి ప్రభ నా తండ్రి మా స్థుతుల పైన నా తండ్రి తెరుబు తెరుబుల స్థుతి గానంలో ప్రభ ఆసీనడమైన నా తండ్రి నీ యొక్క గొప్ప కార్యములను ప్రభ మాకు సహాయం చేయండి సాక్షి బిడగా ప్రతి ఒక్క నీళ్ళు ఈ సాయంత్రం కాలపు దీవెనలు ప్రతి ఒక్క బిడకు దయచేయమని ప్రభా మీ యొక్క వాక్కు చేత మమ్మల్ని బలపరిచి భద్రపరచమని ఏసే ముద్రించమని ప్రార్థిస్తున్నాం నా తండి సమస్తంలో మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఏసయ్య శక్తి పరిణామంలో అడిగి ప్రార్థించి వేర్కొంటున్నాను తండ్రి ఆమెన్ ప్రేజ్ ద లార్డ్ మంజుల సిస్టర్ మీరు పాట పాడ ప్రేజ్ లాడ్ అట్లీ ప్రేజ్ ద లార్డ్ అందరూ ప్రేజ్ లార్డ్ సంతోష సంతోషమే సమానమి క్షిపన సౌఖ్యమైన సంతోషం క్షిపన సౌఖ్యమైన సంతోషం సంతోషమే సమాదనం సంతోషమే సమాదనా క్షిపన సౌఖ్యమైన సంతోషం క్షిపణ సౌఖ్యమైన సంతోషం నృదయామూ వింత గమరేను నృదయామూ వింత గమరేను నో ఏవీనందునా నలవచీనందున సంతోషమే సమాదన సంతోషమే సమాదనమి క్షిపన సౌఖ్యమైన సంతోషం క్షిప్పన సౌఖ్యమైన సంతోషం తిరువీలు నామానో నేత్రము తిరువీలు నాత్రము నలవచీనందున చీనందు సంతోషమే సమాదన సంతోష మే సమాదనం క్షిపనా సౌఖ్యమైన సంతోషం క్షిపన సౌఖ్యమైన సంతోషం సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా నేడే సునదూరము నేడ ఏ సునద కూరము సంతోష మే సంతోషమే సమాధనమి క్షిపన సౌఖ్యమైన సంతోషం క్షిపన సౌఖ్యమైన సంతోషం సత్య సమాధానం నీకు కావాల సత్య సమాధానం నీకు కావాల సత్యుడే సున దాకూరము సత్యుడే సునదకూరము సంతోషమే సమాదానమే సంతోషమే సమాధానమే క్షిపణ సౌఖ్యమైన సంతోషం క్షిపనా సౌఖ్యమైన సంతోషం ఫ్రెస్లాడక్క ఫ్రేస్లా థ్యాంక్ యూ సిస్టర్ ఈరోజు మనకు ఈ రోజు మనకు శాంతమ్మ సిస్టర్ వాక్యం అందిస్తారు సిస్టర్ వాక్యం షేర్ చేసుకోండి ప్రైజ్లాల్ సిస్టర్ అందరికీ ప్రైజ్లా ప్రార్థన చేసుకున్నాం సిస్టర్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా పరిషుద్ధుల గోపదేవ సర్వశక్తి సర్వాధికారి సర్వశక్తి మంత్రుల ఏసై అనేక వందన స్తోత్రాలు నాయన ప్రభా ఏ ప్రభా ఇంతవరకు నాయన బస్సులలో ప్రభా ఈ రోజు అంతా నీకు పల మమ్మల భద్రపక్షి నాయన నీ వాకింగ్ చేత మమ్మల్ని బలపక్షులందుకు వందన ప్రభా కృతజ్ఞత అస్థుతులు చెల్లిస్తున్నారు ప్రభా నీ మందిరంలో ఒక దినం గడుపుతావు ఏ కంటే శ్రేష్టం అన్న అయా నీకు ఈ శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కోట్లాది వందనాలు కృతజ్ఞత స్థితిని చెల్లిస్తున్నా ప్రభా పరిషిద్ధుడా నీకే వందనాలు పరలోకపు తండ్రి పరిషితుడా నీకే వందనాలు నాయన సమయానికి ప్రభా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా అయా బస్సులలో తండ్రి సురక్షితంగా ప్రభా అయా వెంబడి బస్సు మాకు నాయన సమయానికి మమ్మల్ని ఇంటికి చేర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు సుతులు స్తోత్రాలు బాగా పరిశుద్ధురాన్ని వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం బాబా పరిశుద్ధురాయినా వాకింగ్ ద్వారా మీరు మాట్లాడండి పరిశుద్ధురాన్ని చేసిన సగల మేలు ఉపకారాలకు నాయన కోట్లాది వందనాలు కృతజ్ఞత స్థితులు మా జీవితాల్లో బాబా ఎన్నో మేలులు ఆశ్చర్యాత్కృత కార్యాలు బ్రవా ఎన్నో మేలుతో మమ్మల్ని వాకే వందనాలు సుతులు స్తోత్రాలు ఆయన పరిశుద్ధ ప్రభా ఈ వాక్యం ధ్యానిస్తున్నావు ప్రభా పరశుద్ధాత్మ దేవ మీరు మాలో ఉండి మాట్లాడండి తండ్రి తండ్రి మీ ఆత్మ నడిపింపు దేయండి నాయన ప్రభా మీరు మాట్లాడండి మా తరంపులు మా ఆలోచనలన్నీ కొట్టినాయి ప్రభా ఏతుల స్తోత్రాలు నాయన పరశుద్ర ప్రభా పాట ద్వారా మీరు నమ్మకే నీకు వందనాలు ప్రభా పరశురాత్మదేవానికి స్థుతుల స్తోత్రాలు మా శుతుల మీద ఆశ్రమడై తండ్రి నీకు వందనాలు రాజా ప్రభావిత వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడండి మీరే మా అందరితో మాట్లాడి మీరే నడిపించమని ఏసయ్య పరిశుద్ధున్నాము మనం ప్రార్థించి వేడుకుంటున్నాను తంట అమ్మే ఎజేకియల్ గ్రంథం ఎజేకియల్ పన్నెండవ అధ్యాయము మొదటి నుంచి మరియు ఎవో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవుచ్చాను నరపుత్రుడ తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగి చూడకయ్యూ ఉన్నారు విను చెవులు కలిగి వినకై ఉన్నారు నరపుత్రుడ దేశాంతరము పో తగిన సామాగ్రిని మూట కట్టుకొని పకటి వారు చూసుచుండగా నీవు ప్రయాణమై నీ ఉన్న స్థలము విడిచి వారు చూసి చుండగా మరి ఒక స్థలం వారు తిరుగుబాటు చేయవారు అయినను దీని చూసి వారు విచారి కొందరేము ఇక్కడ రుసికియాకు ఏగో ప్రత్యక్షమై ఇలాగ సెలవు అయితే నా సాక్ష్యం చిన్న సాక్ష్యం చెప్పుకుంట నేను దిలీప్ బ్రదర్ ఊరికి వెళ్తున్నాడు అమ్మ నువ్వు వాక్యం చెప్పంటే బ్రదర్ సడన్ గా చెప్పిండు ఏం వాక్యం చెప్పాలా ప్రభా అని రేపు బస్ వారం చెప్పిండు శుక్రవారము రేపు ఉపవాస ప్రార్థన ఉంది కదా ఉపవాస ప్రార్థన ఉండి దేవుడిని అడుగుదాం దేవుడు ఏ వాక్యం బయటపరిస్తే అదే చెప్దాం అనుకున్నా అయితే శుక్రవారం ఉపవాస ప్రార్థన చేద్దామంటే కాలేదు మా మనవుడికి బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా సాయంత్రం వాక్యం ధ్యానిస్తుంటే దేవుణ్ణి అడుగుతా ఉన్నా ప్రభా నేను ఏం మాటలు చెప్పాలా నాకు ఏం రాదు కదా ప్రభా నాకు నేనేం చెప్పాలా ప్రభాని దేవుని నేను ప్రార్థించుకుంటా అంటే దేవుడు ఎజకీయాల్లో చెప్పు అనని దేవుడు ప్రేరత్న ఇచ్చిండు ఎజకీయాల్లో ప్రభా నేను అనుకున్నా కుమ్మరి ఇంటికి వెళ్ళు అక్కడ కుమ్మరి తారం మీద కుండ చేస్తుంటాడు ఆ వాక్యం చెప్దామని నేను అనుకున్నా కానీ దేవుడు ఆ వాక్యం కాదు ఎజకీయలు పన్నెండు అధ్యాయము చెప్పుమని నాకు ప్రేరేపణించింది అయితే అదే నేను మీతో వాక్యము షేర్ చేసుకుంటున్నా మరియు ఇక్కడ ఎజక్యాలకు ఏవో ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడ తిరుగుబాటు చేయవారి మధ్య నీవు నివసించున్నావు వారు ద్రోహులై ఉండి చూచ కలిగియు చూడకయో ఉన్నారు విను చెవులు కలిగి ఉనియో వినక ఉన్నారు వాళ్ళు తిరుగుబాటు చేయో తిరుగుబాటు చేయ వాళ్ళ మధ్యలోని ఉన్నావు వాళ్ళు ద్రోహులై ఉన్నారు వాళ్ళకి వాళ్ళు చూస్తున్న కళ్ళు కలిగిని కూడా వాళ్ళు చూస్తున్నారు దేవుని కార్యాలు దేవుని అద్భుతాలు చూస్తున్నారు కానీ వాళ్ళు దేవుని తట్టు తిరుగుటకు వాళ్ళకు మనసు లేదు వినగలిగిన చెవులు కలిగి కూడా వాళ్ళు వినక ఉన్నారు కాబట్టి నరపుత్రుడ దేశాంతరము పో తగిన సామాగ్రిని మూట కట్టుకొని పగటి వేళ వారు చూచిచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచి చుండగా స్థలమునకు పోము తిరుగుబాటు చేయవారు అయినను దీన్ని చూసి విచారించుకుందులేము దీన్ని చూసి విచారించుకుందురేమో దేశాంతరం పోవవాడు నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు ఉండద్దు నీ ప్రయాణం నువ్వు ప్రయాణమై నీవు ఉన్న స్థలమును విడిచి నీవు చూచుచుండగా వాళ్ళు చూస్తుండగా మరి స్థలానికి నువ్వు వెళ్ళు వారు తిరుగుబాటు చేయవారు ఒకవేళ నువ్వు వెళ్తుంటే వాళ్ళ హృదయాల్లో బాధ కలుగుతుందేమో దేశాంతరం పోవాడు తమ సామాగ్రిని మూటగట్టుకొని సామాగ్రిని తీసుకొన్నట్లు వారు చూసి చిండగా నీ సామాగ్రిని పగటి అందు బయటికి తీసుకొని వచ్చి వారు చూచిచుండగా అస్త అస్త అస్తమయమున ప్రయాణమై పరదేశమునకు తోవు వాని వలే నీవు బయలుదేరవలను వారు చూచి గోడకు కన్నం వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరు అయితే వాళ్ళు చూస్తున్నగా ను ప్రయాణమయ్యి ను పరదేశానికి ఎట్లా పరదేశానికి వెళ్ళేటప్పుడు అన్ని సామగ్రాని అన్ని కావాల్సినవి అన్ని మూట కదా అట్లా ను వాళ్ళ ముందు పరదేశానికి పోవాలి నువ్వు బయలుదేరే వాళ్ళను వారు చూస్తుండగా నువ్వు ద్వారము దగ్గర నువ్వు వెళ్ళొద్దు గోడకు కన్నం వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారమున బయలుదేరము వారు చూచుండగా రాత్రి ఎందు మూట భుజం మీద పెట్టుకొని నేల నేల కనబడకుండా నీ ముఖమును కప్పుకొని దానిని కొనిపోము వాళ్ళ పగటి పూట రాత్రి ఎందు మూట భుజం మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖమును కప్పుకొని దాని కొనిపోము నేను ఇస్రాయేలులకు నిన్ను చూసినగా నియమించి తిని ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని ఎట్లనగా దేశాంతరము పోవు అనేట్లుగా పగటి అందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నం వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకొని మూట భుజం మీద పెట్టుకుంటుని ఉదయమున ఎగోవ నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడా నీవు చేయినదేమని తిరుగుబాటు చేయు ఇస్రాయేలీలు నిన్ను అడుగుదురు కనుక నీవు వారితో ఇట్లను ప్రభు అవి ఎహోవా సెలభించినదేమనగా ఈ దైవోక్తి భావము యశులేములో ప్రధానికి దానిలో ఉన్న ఇస్రాయేళలులందరికి చెందును కాబట్టి వారి మా వారికి ఈ మాట చెప్పుము నేను మీకు సూచనగా ఉన్నాను నేను సూచించినది వారికి కలుగును వారి చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదరు మరియు ప్రధాన ప్రధానులకు వాడు రాత్రి ఎందు సామాగ్రిని భుజం మీద పెట్టుకొని దానిని మోసుకొని పోవుటకై తమ సామాగ్రిని బయటికి తెచ్చుకొన వా కన్నము వేసి కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును అతన్ని పట్టుకొనిటకై నేను వలయొగ్గి వానిని చిక్కించుకొని కల్తీవుల దేశ్యమైన బహులోను బహులోనుకు వాణిని తెప్పించేదను అయితే ఆ స్థలమును చూడగేయ అక్కడ అతడు సచులు ఇక్కడ అన్య అన్యజన్ల గురించి చెప్తున్నాడు అయితే పదిహేడవ వచనం మరియు ఎగో వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చను నరపుత్రుడ వణుకుచునే ఆహారం తిని తల్లటింపును చింతయు కలిగి కన్నీళ్లు త్రాగి నీళ్లు చింతయ్యూ కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకు ఇలాగు ప్రకటించము ఎరుషులేము నివాసులను గురించి ఇస్రాయల్ దేశముల గురించి ప్రభువైన యహోవా సెలభించినదేనగా దానిలో ఉన్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును కనుక చింతతో ఆహారం తిందుతు భయాకాంత్తో నీళ్లు తాగుదు నేను ఎహోవా ఉన్నానని తెలుసుకొనున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనముగా ఉండును దేశము పాడవును అయితే ఎగో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవించాను నరపుతుడ వాళ్ళు వణుకుచునే ఆహారం తింటారు వణుకుచునే ఆహారం తిని తల్లడిస్తారు చింత కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకు ఇలాగో ప్రకటించినప్పుడు మనము చూస్తున్నాము వాళ్ళు ఎంత చింతగా ఎంత చింతతో నీళ్లు తాగు ఎంత భయాకాంతులు అవుతున్నారంటే ఒక్కొక్కరు ఏడుస్తున్నారు మొన్న వానలకు మేము వార్తల్లో చూస్తుంటే నీళ్ళల్లో మొత్తం మునిగిపోయినాయి రోడ్ల మీద కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి ఓడలన్నీ రోడ్ల మీద కార్లు తిరగాల్సింది పోయి ఓడలు తిరుగుతున్నాయి ఒక్క పూట ఆహారం కొరకు వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో ఒక్క రాత్రికి రాత్రే వచ్చిందంట వాళ్ళు వాళ్ళకి తెలియదంట రాత్రి పనుకున్నారంట తెల్లారలేక నీళ్ళు మొత్తం నిండిపోయింది ఎంతమందో చనిపోయారు వరద ఉన్నట్టుండి వాళ్ళు ఇళ్ళలోకి వచ్చేసినాయి ఒక పూట ఆహారం దొరక వాళ్ళు ఎంతో ఏడుస్తున్నారు పాలు లేవు కరెంట్ లేదు వాళ్ళు ఆహారం లేదు తాగటానికి నీళ్లు లేవు ఎవరో ఇస్తుంటే హెలికాప్టర్లలో తెచ్చిన ఆహారం నీళ్లు వాళ్ళు త్రాగుతున్నారు వాళ్ళకు భయము చింత వాళ్ళు వణుకుతనే ఆహారం తింటున్నారు ఈ ఇంకా వానలు పడతానే ఉన్నాయి ఏమవుతుందో అని వాళ్ళకు భయము ఎందుకంటే వాళ్ళు అన్ని వాళ్ళు నిత్యము ఎంతమంది దేవుడు సేవకుల్ని దేవుడు లేపుతూనే ఉన్నాడు దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు అందుకే ఇసక్యాలతో అంటున్నాడు వీళ్ళు చూచు కన్నులు కలిగి ఉండి కూడా వీళ్ళు చూడలేకపోతున్నారు విన చెవులు కలిగి ఉండి కూడా వీళ్ళు వినకు ఉన్నారు కాబట్టి నువ్వు ఇలాగ వాళ్ళని చలవి నువ్వు ఇలాగూ నువ్వు వాళ్ళతో మాట్లాడు నువ్వు దేశం విడిచిపెట్టి నువ్వు ఎట్లా వాళ్ళని నేను ఆ కల్తీవుల చేతికి బబ్లోని చేతికి నేను అప్ప ఇస్తున్నాడు కల్తీలో చేతులు కల్తీల చేతి కంటే బబులోని చేతి కంటే పాపానికి వాళ్ళని నాశనానికి దేవుడు నేను అప్ప చెప్తున్నానని ఎజికల్ భక్తుని ద్వారా దేవుడు వాళ్ళు మాట్లాడుతున్నాడు వాళ్ళు చింత కరిగి నీళ్లు తాగుతున్నాడు ఏమవుతుందో అని ఇంకా ఏం జరిగిద్దు అని వాళ్ళు భయముతో వణుకుతో ఉన్నారు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రభా వాళ్ళ చిన్నపిల్లలకు బాగలేదు వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు ప్రభా మంచాల మీద ఉన్న వాళ్ళు ఉంటారు ప్రభా ఎంతమంది ఆహారం లేకుండా అలమటించుతున్నారో ప్రభా నేను దేవునికి ప్రార్థన చేసి వాక్యం ఇస్తే దేవుడు ఈ వాక్యం ద్వారానే నాతో మాట్లాడి వాళ్ళు వినాక వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళు దేవునికి నా తట్టు తిరుగు తిరగటం లేదు కాబట్టి నేను వాళ్ళు బబులం చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు అయితే వాళ్ళు వణుకుతూ ఆహారం తింటూ భయాకాంతులు అయిపోతున్నారని చింతయు ఆహారం తిని వణుకుచునే ఆహారం తిని తల్లటించుతూ చింతయు కలిగి నీళ్లు తాగి దేశంలోని ఇలాగ జనులకు ప్రకటించుము ఎరుశిలేము నివాసులను గురించు ఇస్రాయేల్ దేశమును గురించో ప్రభు అయిన యహోవ దానిలో ఉన్న కాపురస్తులను కాపురస్తులు అందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తము పాడైపోవును గనుక చింతతో వారు ఆహారం తిందురు భయాకాంతులతో నీళ్లు త్రాగుదురు నేను యహోవనై ఉన్నానని తెలుసుకోనున్నట్లు కాపుర కాపురపు పట్టణము నిర్జనములుగా భూమును దేశము పాడు యశ్వాల కూడా భూమి కేవలము బద్దలైపోవచ్చున్నది అది తునకలైపోవచ్చున్నది అది దాని స్థానంలో గూడారము పడిపోవునట్లు అది పడిపోతున్నది దాన్ని ఎవరు గ్రహించలేరు పాపము పాపము చేత అది తూలుతుందంట అది పాపము త్రాగి త్రాగి భూమి ఏమవుతుందంటే తునకలైపోతుందంట మత్తునివలే వలె అటు పాకవలే తూరుతుందంట పాక వలె అటు ఇటు ఊగుతుందంట అయితే వాళ్ళేమంటారంట ఎగో వాకు నాకు ప్రత్యక్ష ఎవో నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చాను నరపుత్రుడ దినములు ప్రతి దర్శనము నిరక్త నిరక్తమగుచున్నది అని ఇస్రాయేలీలు దేశంలో మీరు చెప్పుకున్నట సామెత ఏమిటి కావున నేను వారికి ఈ మాట తెలియజే తెలియజేయము ప్రభు అవిహవాసల విషణదేమనగా ఇగ మీదట ఇస్రాయేలీలో ఎవడును ఈ సామెత పలకకుండా నేను దానిని నిరక్తము చేసేదను ఈ సామెత పలకకుండా నేను దానిని నిరక్తము చేసేదను కనుక నీవు వారితో ఇక్కడ దినములు వచ్చి చిన్నవి ప్రతి దర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదేఖాండ్లు మాటలైనను ఇస్రాయేల్లలో ఇకను ఉండవు యహోవనగు యహోవన నేను మాట ఇచ్చి ఉన్నాను నేను ఇచ్చి మాట ఇకను ఆలస్యం చేయక జరుగును తిరుగుబాటు చేయవార్లరా మీ దినములలో నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చేదని ప్రభువుడు ఎగోవ వాక్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దినం నరకుతుడ దినములు జరిగిపోవచ్చున్నవి ప్రతి దర్శనము నిరక్తమగు అని ఇస్రాయలీలు దేశంలో మీరు చెప్పుకున్న సామ సామెత ఏంటి అన్నీ చెప్తానే ఉన్నారు ఏసు వస్తాడు అని అని ఉన్నారు కానీ అవన్నీ ఏది జరగటం లేదు ప్రతి కొంతమంది అంటారు యేసు మేము చిన్న పిల్లల నుంచి దేవుడు రాకడ రాకడా అంటుండ్రు దేవుడు ఇంకా రావటం లేదు కానీ వాళ్ళకు అర్థం కావటం లేదు వాళ్ళ స్థితి ఎలా ఉంది యేసు ప్రభు ఇవాల్ వస్తే దేవుణ్ణి వాళ్ళకు సిద్ధపడి వీళ్ళు నిత్య నరకానికి పోకుండా దేవుడు వాళ్ళని తప్పించడానికి వాళ్ళని తప్పించడానికి దేవుడు ఆలస్యం చేస్తుంటే వాళ్ళేమంటారు మేము వింటానే ఉన్న మీ మాటలు అని వాళ్ళు సామెత చెప్పుకుంటారంట అందుకే దేవుడు ప్రతి దర్శనము ప్రతి దర్శనము నిరక్తం అగుచున్నది ప్రతి దర్శనము నిరక్తం అగుచున్నది ఇక మీద ఇస్రాయేల్ ఈ సామెత పలుకోకుండా నేను దానిని నిరక్త నిరక్తము చేసేదని కనుక వారితో ఇట్లను దినములు వచ్చి చిన్నవి ప్రతి దర్శనం కూడా నేరవేరు కాలము వచ్చి మనం చూస్తున్నాము దేవుడు ఇలా వాకింగ్ ద్వారా కూడా అదే మాట్లాడిండు నోవాగ దినములు ఎలాగ జరుగుతుందో అలాగే జరుగుతుందని మనము దేవుడు దేవుడు సెలవించిండు నా దినాల్లో నోవాగ దినాల్లో జరుగుతుందో అలాగే ఈ రోజుల్లో కూడా జరుగుతుంది అన్నాడు ఆ యొక్క ఆ యొక్క దర్శనము దేవుడి ఇచ్చిన మాట నెరవేర కాలము ప్రతి మాట కూడా దేవుడు నెరవేర్చే కాలము వస్తుందంట ఇగను ఆలస్యం చేయక జరుగును ఎగవనన్న నేను మాట ఇచ్చి ఉన్నాను నేను ఇచ్చిన మాట ఇగను ఆలస్యం లేక జరుగును తిరుగుబాటు చేయవార్ల మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చను ఇదే ఎహో ప్రభువు ఎవో వాకు మరలా ఎవో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవచ్చాను నరపుత్రుడా వీనికి కనబడిన దర్శము దర్శనము నెరవేరటకు బహుదినములు జరగవలననియూ బహుకాలము జరిగిన తర్వాత కలుగు కలుగు దానిని వీడు ప్రవచిస్తున్నాడనియు ఇస్రాయేలులు చెప్పుకొని కదా కాబట్టి వారితో ఇట్లను ఇకను ఆలస్యం చేయక నేను చెప్పిన మాటలని జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే ఎహోవాకు దేవుడు చెప్పిన ఏది కూడా దేవుడు ఎంతో టైము చెప్తున్నాడు ఎన్ని ప్రవర్తనలు లేపుతున్నాడు ఎంతో మంది సేవకులను పంపిస్తున్నా కూడా వీళ్ళేం చేస్తుండే వీళ్ళు దురద కలిగి కల్పనా కథలకు వైపుకి తిరుగుతున్నారు వీళ్ళు సత్యంలోకి రావటం లేదు అందుకే మధ్యస్థు వార్తలో కూడా దేవుడు వేసు ప్రభు ఒక మాట అంటాడు ఈ తరము వారిని దేనితో పోల్చుదును పిలుపులాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు ఏడ్చి ప్రలాపించిటివి కానీ వీరు రొమ్ము కొట్టు అన్ని కాలాలు అన్ని సూచనలు జరుగుతున్నాయి అయినా వీళ్ళు పాపమిడిచి దేవుని తట్టు తిరిగిన వారు కారు ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు అంటాడు ఎన్ని వాళ్ళ మీదకి వచ్చినా కూడా వాళ్ళు దేవుని తట్టుకు తిరిగిన వారు కారంట వీళ్ళు చూచే కన్నులు కలిగి ఉండి కూడా వినగలిగిన చెవులు ఉండి కూడా ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు సాక్ష్యాలు ఎన్ని సాక్ష్యాలు విన్నా కూడా వీళ్ళు హృదయాలు కరగటం లేదు కాబట్టి నేను సరి నేను చెప్పిన దర్శంలో ఇక ఆలస్యం చేయగా జరుగునని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే పదముడు వచ్చిన అంటాడు మరియు ఎగోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు నరపుత్రుడా ప్రవచించుచున్న ఇస్రాయేలీల ప్రవక్తలకు విరోధంగా ప్రవచించి మనసుకు వచ్చినట్లు ప్రవచించి నీవు ఇలాగ చెప్పుము ఎగోవా మాట ఎగోవా సెలవిచ్చినదేమనగా దర్శనం ఏమీ కలుగుతున్నాను స్వబుద్ధి అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ ఇస్రాయలి ప్రవక్తలకు అసలు వీళ్ళు ప్రవచిస్తున్నారు ఏం ప్రవచనాలు చెప్తున్నారంటే ఇస్రాయల్కి విరోధముగా ఇస్రాయలి ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసుకు వచ్చినట్టు ప్రవచించి వారితో నీకు ఇలాగూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవచనాలు ఏ ప్రవచనం వస్తే వాళ్ళు ఆ ప్రవచనాలు చెప్పేస్తారు వాళ్ళకు శ్రమ అంటున్నాడు మీ ప్రవర్తల పాడైన స్థలములో ఉండు నక్కలతో సాటిగా ఉన్నారు ఎగవ దినమున ఇస్రాయలీ ఇస్రాయలీలు యుద్ధం అందు స్థిరముగా నిలిచినట్టు మీరు గోడలో బీటు దగ్గర నిలవరు ప్రాకారములను దిట్టపరచరు వారు వ్యర్థమైన దర్శనములను చూచి అబద్ధపు సోదే చూచి ఎగోవా తమును పంపకపోయినను వారు తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఎగోవ వాకు అని చెప్పుదురు మీరు నేను సెలవీయకపోయినను ఇది ఎవోవ వాకు అని మీరు చెప్పుకునే మీరు కలిన వ్యర్థమైన దర్శనములే కదా మీరు నమ్మదగిని సోదే కాండలు అవుతుంది కదా దేవుడు వాళ్ళు పంపకపోయినా కూడా వీళ్ళు ఏమంటే ఇది ఎబోవా సెలవిచ్చుచున్నాడు ఇంకా ఉంది సమాధానం లేని సమయంలో కూడా వీళ్ళు కూడా సోదే వాళ్ళలాగా అయిండ్రు కదా నేను వాళ్ళను పంపకపోయినా కూడా దేవుడిని మమ్మల్ని పంపిణని అబద్ధపు ప్రవచనాలు చెప్తారు అక్కడ సమాధానం లేకపోయినా పద్దెనిమిదో పదే అధ్యాయంలో అంటాడు సమాధానం ఏమీ లేకపోయినానో వారు సమాధానం అని చెప్పగా నా జనులను మోసపుచ్చుచున్నారు అక్కడ దేవుడు వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా ప్రవక్తలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఇస్రాయేల్ ప్రవక్తలకు శ్రమ అని అంటున్నాడు వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా సోదరు చెప్పినట్లు వాళ్ళకి ఇష్టం వచ్చినాయి నేను వాళ్ళను పంపకపోయినా కూడా లోకంలో ప్రవక్తలు వాళ్ళ వచ్చినట్లు వాళ్ళ వచ్చినట్టు బోధ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు శ్రమ అంటున్నాడు ఇస్రాయలు వాళ్ళు సోదకాండలు ఎట్లా చెప్తుండ్రో అట్లా వీళ్ళు కూడా సోదకాండలు అయినరు కదా సమాధానం లే ఏమీయో లేకపోయినాను సమాధానము మీకు అంత మంచిగా ఉంటది మీకు ఏ ఆపద రాదు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అట్లా ఒట్టిగా అట్లా దేవుడు పంపకపోయినా కూడా వాళ్ళు అట్లా ప్రవచిస్తారంట సమాధానం ఏమీ లేకపోయినాను వారు సమాధానం చెప్పి నా జనులను మోసపుచ్చుదరు మోసపుచ్చుచున్నారు నా జనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసేదరు బిల్లేం చేస్తుండ్రు నాజనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద ఏం పూత పూస్తుండ్రంటే గచ్చిపూత గచ్చిపూత పూసేదరు ఇందువలననే పూ ఇచ్చిన వారితో నీ విట్లను వర్షము ప్రవాహంగా కురియును గొప్ప వడగన్లు పడును తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును ఏసు ప్రభు అంటున్నాడు మీరు క్రీస్తనే బండ మీద కట్టుకోండి అపోసుల పునాది మీద మీరు కట్టబడండి అనని దేవుడు రూపవరాలు పొందండి పశుద్ధాత్మని పొందండి అంటే వీళ్ళు దా ఏం కూడా కట్టుకుంటుండ్రంటే మట్టి కూడా కట్టిండ్రంట అది అబద్ధపు వీళ్ళు మట్టి కూడా కట్టుకుంటే వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తుండే లోకపులో ఉన్న ప్రవక్తలు దానికి గచ్చిపూతా వస్తుండ్రంట అంటే ఇది గట్టిగా ఉందని గట్టిగా ఉందన్నట్టు వాళ్ళు మోసపుచ్చుతున్నారు అందువలనే వర్షము ప్రవాహముగా కురియును గొప్ప వడగండ్లు పడును తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును దేవుడు వర్షము ఇప్పుడు నోవాకు దినంలో వచ్చింది పాపాత్ములందరినీ పట్టుకొని పోయింది నీతి మంతులు ఎనిమిది మంది గోడ ద్వారా దేవుడు వాళ్ళని రక్షించిండు అయితే వీళ్ళు మేము కట్టుకున్న మట్టి గోడ వాళ్ళకు తెలియదు వీళ్ళు మట్టి గోడ కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ ప్రవక్తలు పోయి దాని మీద సిమెంట్ పూత పూస్తారంట వానలు కురిసేళ్ళకి ఇది మట్టి కాబట్టి మొత్తము కరిగిపోయింది వాళ్ళు మోసంలో ఉన్నారు కాబట్టి అన్ని మట్టి మట్టిపోడలు కట్లున్నారు కాబట్టి వర్షము వచ్చింది వర్షము ప్రవాహముగా కురియును గొప్ప వడగన్లు పడును తుఫాను దాని పడగొట్టగా అది పడిపోవు వీళ్ళు నామకర్థంలో ఉన్నారు వీళ్ళు సత్యంలో లేరు దేవుని స్థిరంగా దేవుళ్ళు వెతుకు వారు కారు దేవునికి విరోధమైన పనులు చేస్తూ అంతా సమాధానం సమాధానం సమాధానం అని చెప్పి నా జనులను మోసపుస్తున్నారని అని అంటాడు ఆ అందువలననే ఊహించిన వారితో నీ విట్లను వర్షము ప్రవాగంగా కురియును గొప్ప వడగన్లు పడును తుఫాను దాని పడగొట్టగా అది పడిపోవును ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు కదా అందుకు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును నా కోపమును బట్టి వర్షము ప్రవాగముగా కురియును నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దాన్ని లయపరచును దాని పునాది కనబడునట్లు మీరు గచ్చిపూత పూసిన గోడను నేను నేలతో సమ సమముగా కూర్చేదను అది పడిపోగా దాని కింద మీరును నాశనం అగదురు అప్పుడు నేను ఎహోవనని మీరు తెలుసుకుందరు ఇలాగనే గోడ మీదను దాని మీద గచ్చి పూత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దాని పూత పూసిన వారికిని పని తీరునని మీతో చెప్పుదును ఇక్కడ దేవుడు ఏమంటుండంటే నేను రౌద్రము తెచ్చుకొని వీళ్ళు మట్టి కూడా కట్టుకొని వీళ్ళొచ్చి అది సిమెంట్ పూత పూస్తుండరు ఇలాంటి కాపర్లకు శ్రమ అంటున్నాడు నేను కోపం నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును దాని రౌద్రమును బట్టి గొప్ప వడగనులు పడను దాని పునాది కనబడినట్లు మీరు గచ్చిపూత పూసి గోడను దానితో నేలతో సమంగా కూల్ చేద్దాం మీరు కట్టిన గోడలన్నీ నేను కూల్ చేస్తాను అంటాడు ఎరు ఇంకా పదార్థులు అంటాడు ఎరుసలేమునకు సమాధానము లేకపోయినను ఎరుసలేములో ఎరుసలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూవారు సమాధానార్థమైన దర్శనములు ప్రవచించి వారు ఇస్రాయేలీలు ప్రవర్తలే ప్రభు ఎగు యో వాకు ఇక్కడ అంటాడు ఇరవయో వచనంలో అంటాడు కావున ప్రభు అయిన ఎగోవ వాకు కావున ప్రభు అయిన నేను దుఃఖపరిచి నేను దుఃఖపరచని నీతి మంతుని మనసును అబద్ధముల చేత వారు దుఃఖింప చేయదురు దుర్మార్గులు తమ దుష్ట ప్రవర్తన విడిచి తమ ప్రాణమును రక్షించుకునకుండా మీరు వారిని ధైర్యపరుతులు కనుక వీళ్ళేం చేస్తారంట వాళ్ళు పాపాలు విడిచి దేవుని వైపుకు తిరిగే వాళ్ళు తిరగనీయకుండా వాల్ ఇంకా ఏం చేస్తారంట ఈ అపద్ధ ప్రవక్తలు వాళ్ళని ధైర్యపరుస్తారంట అందుకే దేవుడు అన్ను నేను వాళ్ళకి విరోధిని అని అంటున్నాడు ఏవంశు వార్త కాబట్టి వాళ్ళకు దేవుడు దేవుడు వాళ్ళకి శిక్షిస్తున్నాడు ఏవం శు వార్త పదిహేడు అధ్యాయం ఏం స్వాత పదిహేనే అధ్యాయము ఏడో వచనంలో అంటాడు ఆరో వచనంలో లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని వారు నీ వారే నీవు వారిని నాకు అనుగ్రహించిటివి వారు నీ వాక్యము కైకొని ఉన్నారు నీవు నా అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చిన్నాను వారి మాటలను అంగీకరించి నీ యుద్ధ నుండి బయలుదేరి వచ్చితివని నిజంగా ఎదిగి నీవు నన్ను పంపితివని నమ్మిరు నీవు నాకు అనుగ్రహించినవన్నీయు వలనే కలిగినవని వారిప్పుడు ఎదిగి ఉన్నాను దేవు తండ్రి లోకము ఐదో వచనంలో అంటే నీ లోకము పుట్టక మునుపు నీ యొద్ నాకు ఎలాగ ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ని ఇప్పుడు నీ యొద్ మహిమపరచము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని వారు నీ వారే ఉంటిది నీవు నాకు వారిని అనుగ్రహించి తివి నువ్వు నాకు ఏ మహిమనైతే నువ్వు నాకు ఇచ్చావో నేను వాళ్ళకు ఆ మహిమను ఇస్తున్నానంటాడు కరెంటు నువ్వు ఇప్పుడు నేను వారిని నీ వద్దకు వచ్చుచున్నాను వారు సంతోషము పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యం ఉన్నాను నేను లోక సంబంధిని కానైనట్లు వారును ఈ లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించను నేను లోకము నుండి వారిని తీసుకొని పొమ్మని ప్రార్థన చేయటం కానీ దుష్టు నుండి వాడిని ప్రార్థించిన దుష్టు నుండి తప్పించమని దుష్టు నుండి వాడిని కాపాడుమని ప్రార్థించుతున్నాను నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము దేవుడు మనల్ని సత్యమందు ప్రతిష్ట చేసిండ ఆ సత్యమే దేవుడు సత్య సత్యమందు మనల్ని ప్రతిష్ట చేసిండ ప్రతిష్ట అంటే మనల్ని సత్యంలో మనల్ని సత్యంలో మనల్ని నిలబెట్టిండు సత్యంతో మనల్ని అభిషేకించి సత్యములో మనల్ని నిలబెట్టిండు సత్యం అంటే నీ వాక్యమే అంటున్నాడు దేవుడు మనకు వాక్యము మనకు ఇచ్చి ఇచ్చిన్నాడు నేను లోక సంబంధిని కానైనట్లు వారును ఈ లోక సంబంధులు వారు లోకము వారిని ద్వేషించును దేవుడు దుష్టు నుండి వీళ్ళని లోకంలో నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థ థించట కాని కానీ దృష్టి నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను నేను లోక సంబంధిని కానట్లు వారును ఈ లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీవు లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకములకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కోరిక నన్ను ప్రతిష్ట దేవుడు మనల్ని సత్యమందు ప్రతిష్ఠించిండు అంట దేవుడు మనల్ని సత్యమందు ప్రతిష్ఠించిండు ఆ సత్యమే దేవుని వాక్యము అంటే ఆయనలో మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు అయితే యవన్స్ వార్త పదే పదే అధ్యాయంలో అంటాడు నా స్వరం వింటాయి అవి వెంబడిస్తాయి ఎవడైనా దేవుడు వాని ఆకర్షించుకుంటే గాని వా వారు దేవుని యొక్కకు రారు అని అంటారు దేవుడు మనల్ని ఆకర్షించుకునిండు ఆయన దగ్గరికి మనల్ని ఆయన ప్రేమ ఆయన సత్యంలో మనల్ని ప్రతిష్ట నేను వాక్యము వాళ్ళకి ఇచ్చి ఉన్నాను సత్యం నేను వాళ్ళని ప్రతిష్ట దుష్టు నుంచి వాళ్ళు కాపాడవాలని వారి ప్రార్థిస్తున్నాను నేను ఈ లోక సంబంధిని కానట్లు వాళ్ళు కూడా ఈ లోక సంబంధులు కారు మరియు నీవు నన్ను పంపిణీ లోకము నమ్మునట్లు తండ్రి నీవు నీవును నీ ఎందు నేనును ఉన్నలాగా వారును మన ఏకమై ఉండవాలని వారి మాత్రమే నేను ప్రార్థించట లేదు నీవు నన్ను పంపితు లోకము నమ్మునట్లు తండ్రి నాయందు లోకము నమ్మునట్లు తండ్రి నేనాయనను నీవును నా నీవును నీయందు నేనును ఉన్నలాగన వారును మనేయందు ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం ప్రార్థించటం లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసం నుంచి ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను మనము ఏకమై ఉన్నలాగునా వారును ఏకమై ఉండవలనని నీవు నా కనికి ఇచ్చిన మహిమను నేను వారికి ఉచితని వారి ఎందు నాయందు నీవును ఉండుట వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితూ అనియు నన్ను ప్రేమించిన వారిని వారితో కూడా వారిని కూడా ప్రేమించుతూ లోకము తెలుసుకున్నట్లు నా అనుగ్రహించిన మహిమను నేను వారికి ఈ దేవుడు దేవుడు తండ్రి కుమారుడు కుమారుడు తండ్రి అందు ఎలాగే ఏకమై ఉన్నాడో యేసు మనం కూడా ఏసు ప్రభు మనలో ఏకమై ఉండులాగ తండ్రిని వేడుకుంటున్నాడు ఆయనే తండ్రి కానీ మనకు మనం తెలుసుకోవాలి నేను తండ్రి అంది ఎలా ఏకమై ఉన్నాను మీరు కూడా నాయందు అలా ఏకమై ఉంటేనే మీరు సంపూర్ణలు చేయబడతారని మీరు అప్పుడు సంపూర్ణ ఉంటేనే సంపూర్ణలుగా చేయబడి ఏకముగా ఉన్నందున మీరు నన్ను నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమింపననీయు లోకము తెలుసుకోనట్లు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి చితిని దేవుడు యేసు ప్రభుకి ఏ మహిమైతే ఉందో ఆ మహిమను దేవుడు మనకు కూడా ఇస్తున్నాడంట తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలన నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను దేవుడు ఎక్కడైతే ఉంటడో అక్కడ మనం కూడా ఆయనతో పాటు ఉండాలని తండ్రి యొక్క మహిమను మనకు యశుప్రభు మహిమనే మనకిచ్చిండు నీతి స్వరూపుడకు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితు అని వీరు నీవు నా ఎందు ఉంచిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును వారి ఎందు నేను వారి ఎందు ఉండునట్లును వారికి నా నామమును తెలియజేస్తుంది ఇంకను తెలియజేసింది అయితే యేసు ప్రభులో యేసు ప్రభువే తండ్రి ఉన్నాడు ఆయన కుమారుడై ఉన్నాడు మనము ఆయనకు కుమారులు కావాలా మనం కూడా ఆయనలో ఏకమై ఉండాలని దేవుడు మన కొరకు ప్రార్థిస్తున్నాడు ఆయన మహిమను ఆయన మహిమను కూడా మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు దేవుని వాక్యము మనకి ఇచ్చి ఉన్నాడు ఆయన సత్యంలో మనల్ని ప్రతిష్టత చేసిండు లోకముకు నేను ఇయ్యలేదు కానీ నా గొర్రెలు నా స్వరం విను అని నేను మిమ్మల్ని నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగునా నేను ఎక్కడుంటానో మీరు కూడా అక్కడ ఉండాలని దేవుడు తన మహిమను మనకు ఇచ్చిండ ఇచ్చిండు కాబట్టి మనము ఆయన నా వాక్యము మనము ప్రకటన చేయాల ఆబద్ధ బోధ నుంచి సమాధానం లేకపోయినా కూడా లోకాన్ని వాళ్ళు మోసపుచ్చుతుండ్రు వాళ్ళు మట్టి గోడలు కట్టుకొని దానికి వీళ్ళు తమ వాళ్ళు దేవుడి వాళ్ళు పాపం విడిచి దేవుడి తట్టు తిరగకుండా వాళ్ళు ఇంకా ధైర్యపరుస్తారంట కల అలాంటి బోధల నుంచి కూడా దేవుడు అందరినీ విడిపించాలని వారందరూ కూడా మనము ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యం దీవించిన గాక ఆమెన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రార్థన చేస్తాం చేయండి వాక్యం కోరుకు ప్రార్థన చేయండి స్తోత్రం దేవా పరిశుద్ధుడా నీకే వందనాలు సుతులు స్తోత్రాలు నాయన దయగలిగిన మా తండ్రి ప్రేమ దేవా నికు వందనాలు ప్రభా ప్రతి దర్శనము నెరవేరు కాలం వచ్చిన్నది అని అంటున్నావు ప్రభా ఆలస్యం చేయక జరుగును అంటున్నావు ప్రభా పరిశుద్ధుడా ప్రభా ఎవరు కూడా నశించటం నీకు ఇష్టం లేదు ప్రభా నాయన మా కొరకు ప్రభా అయా నీరాకడ ఆలస్యం చేస్తున్నావన్నీ ఆలస్యం చేస్తున్నావు ప్రభా నీకు వందనాలు వేసయా ఎవరు కూడా నశించడం నీకు ఇష్టం లేదు నాయనం పరిషితుడానికి స్తోత్రాలు అయా ప్రభా అబద్ధ ప్రవర్తల గురించి కూడా ప్రభ అయా నువ్వు మాట్లాడిన వాళ్ళు నా జనులను మోసపుచ్చుతున్నారని ప్రభా నీ వాక్యము ద్వారా మేము తెలుసుకుంటున్నాం ప్రభా పరిశుద్ధుడా నాయన అబద్ధ బోధల నుంచి జనాలను విడిపించండి వేసు ప్రభా ప్రభా నీ కోపము తగ్గించండి వేసు ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్న దేవ ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ తట్టు తిరిగే హృదయాన్ని దయచేయండి ప్రభా వినగల చెగులను ప్రభా చూడగల నేత్రాలు దయచేయండి ఆత్మీయ నేత్రాలతో అండి వాళ్ళ ముఖానికి ఉన్న మూసుకున్నాయన అయ్యా తండ్రి వాళ్ళ అబద్ధ బోధ నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా నికే వందనాలు ప్రభా అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా లోకానికి వచ్చావు తండ్రి మా కొరకు నాయన నీ ప్రాణం పెట్టావు ప్రభా నీకు వందనాలు తండ్రి నీ రక్తంతో ప్రభా మమ్మల్ని కొనుక్కున్నావు నాయన నీకే స్తోత్ర స్తోత్రాలనైనా ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సత్యం అందు వాళ్ళని ప్రతిష్ట చేయండి ప్రభా నీకు స్తోత్రాల నాయనా ప్రభా నీకే వందనాలు నా గోరలు నా స్వరం వింటాయి అంటున్నావు ప్రభానికి స్తోత్రాలను అయినా ప్రభా ప్రతి కూడా నీ స్వరం వినాలా అయా క్రీస్తు బోధను అనుసరించాలా ప్రభా నీ ప్రేమను తెలుసుకోవాలా ప్రభా నిన్ను మహిమ పరిచే బిడలుగా వాళ్ళు సొంత మహిమను వెతుక్కుంటున్నారు ప్రభా అయా కాకుండా నాయన ప్రభా నీ నీ నిన్ను మహిమ పరిచే బిడలుగా మార్చమని ప్రార్థిస్తున్నావు అబద్ధ బోధ నుంచి తప్పుడు బోధల నుంచి నాయన నువ్వు జనాల్ని విడిపించమని ప్రార్థిస్తున్నావు తండ్రి పరిషిద్దుడానికి వందనాలు ప్రభా నీకే స్తోతులు స్తోత్రాలనైనా ప్రభా నీ ఉండచేయటం మేము నువ్వు ఉండేలాగా అయా నేను స్థలం సిద్ధపరుస్తున్నావు ప్రభా అయా నా మహిమను వాళ్ళకి ఇచ్చినానన్నావు నీకే స్తోత్రాలను అయినా ప్రభా నీ మహిమను ప్రభా అందినం ప్రభా నీ కొరకు మేము పని చేయాలా ప్రభా నీకె స్తోత్రాలు నాయన అనుదినం నీ కొరకు మేము పని చేయాలా స్వార్థ ప్రకటించాలా ప్రభా మా ప్రతి ఒక్కరు కూడా మీరు అభిషేకించి నాయన ఫలించేటట్లు నాయన నీ కృపతో నింపమని ప్రతి ఒక్కరు కూడా ఫలించేటట్లు సహాయం చేయమని ప్రభా ప్రతి ఒక్కరుని కూడా ప్రభా భూమిని తలకిందులు చేసి వారు వచ్చినారని ప్రభా వాళ్ళు అపసల కార్యంలో చేసుకున్నారు ప్రభా నాయన అలాంటి సేవ జరిగేటట్లుగా నాయన నీ కృపవ వరాలతో నింపుమని అందరినీ నీ ఆత్మాభిషేకంతో నింపి సహాయం చేసి నడిపించమని నీ ఘనమైన హస్తానికి మమ్మల్ని అప్ప చెప్పుకున్నాం ప్రభా మీరే కార్యం జరిగించమని తండ్రిని మీరే వాక్యం ముద్రించమని నీ అస్తానికి అప్పజెప్పుకుంటూ ఏసై అరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సిస్టర్ ఆమె పరిశోధుల తండ్రి మీ పొందనాలనైనా మహోన్నతులకు దేవ మీకే కృతజ్ఞతలనైనా ప్రభా బ్రదర్ సిస్టర్స్ అందరి విషయంగా ప్రార్థిస్తుండగా వారి జీవితంలో తను మళ్ళీ నూతనకరణ జరిగించండి ప్రతి కష్టం నష్టం వీరికి ఇబ్బంది చూడడాలు దయచేయండి ప్రతి ఒక్కరి జీతంలో తను మళ్ళీ స్వస్థతలు దయచేయండినైనా వారి కుటుంబాలను ఆశ్రయించండి ఆటంకపరచ ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులను ఈసానం బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రతి ఒక్కరు తను మీరు నూతనంగా అభిషేకం పొందుకొని మీ కొరకు ప్రతి ప్రాంతంలో సాక్షులుగా జీవించాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ బహు ప్రతి ఒక్కరు సిద్ధపడలా అనేకలను సిద్ధపరిచే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం రాతి మధ్యలో నుంచి వీక్నెస్ నిస్తృతించలాగని సహాయపడమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి ఆ మేన్ మన పూర్వమైన ఏసు క్రీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడనగాక ఆ మేన్ praise the lord brothers sisters andar ki praise, praise the lord